సహ ఏం యాతి గచ్చతి పరమాం ప్రకృష్టాం గతిం ఓంకార ధ్యానాన్ని బాగా అభ్యాసం చేయాలి సాధకులు అయితే ఒక సూచన మీరు ఓంకార ధ్యానం మొదలుపెట్టి సంసారంలో భోగాలు సంసార సుఖాలు ధన ధన ఆకాంక్ష అవన్నీ అలాగే ఎట్టు పెట్టుకుని మళ్ళీ ఓంకారం కూడా ధ్యానం చేసేసి మోక్షాన్ని కూడా పట్టేసి ఇది పుచ్చేసుకుని అది పుచ్చేసుకుని అలాంటి తెలివి అతి తెలివితేటలు పనికిరావు అది ఒక్కటి గమనించాల్సి ఉంటుంది కాబట్టి మీరు సంసారంలో ఇంకా కొంతకాలం ధనా ధనాశ భోగ ఆసక్తి ఇంకా ఉండాలనుకుంటే ఓంకారం కంటే ఓ నమ శివాయ బెటరు అప్పుడప్పుడు మీరు వినుంటారు ఏమని ఓంకారం చెప్పద్దు అని ఎవరైనా చెప్పినప్పుడు వినుంటారు దాని అభిప్రాయం ఇంతే మీకు సంసారం నందు ఇంకా కొంత మనకి సంబంధం ఉంది ఇప్పటి నుంచి అన్నీ వదులుకుని కూర్చుంటామో అలాంటి శంక ఏదైనా ఉంటే ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అదంతా కూడా ఓం యొక్క విస్తారమే ఓం దాని విస్తారమే నమశివాయ దాని విస్తారమే నమో భగవతే వాసుదేవాయ స్వగుణం ఆ రకంగా మనం జపం చేసుకోవచ్చు అలా కాదు మనం నివృత్తి ప్రధానమైన జీవితాన్ని గడపాలి అని అనుకున్న పక్షంలో అధ్యానం చేయాలి నిండా గాలి పీల్చుకోవటం నిన్న మనం చూస్తున్నాము గాలిని విడిచిపెడుతూ ఓంకారాన్ని భావన చేయటం అలా రోజు పదిహేను నిమిషాలు చొప్పున మీరు కొంతకాలం చేసినట్లయితే రోజుకు రెండుసార్లు చేయొచ్చు పోనీ కనీసం ఒకసారైనా చేయొచ్చు ఆ రకంగా ఓంకార ధ్యానం చేసినట్లయితే మీకు మంచి వైరాగ్య సంపద కలుగుతుంది జగత్తుపై వైరాగ్యం కలుగుతుంది తర్వాత జగత్తును చూసేటువంటి దృష్టి కోణంలో చాలా యోగ్యమైన మార్పు అంటే జగత్తు అంటే సుఖము దుఃఖము రెండింటి కలయిక ఇది జగత్తు రాబోతుంది ఓ శ్లోకంలో ఆ వివరం కూడా వస్తుంది ఆ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మన రెస్పాన్స్ మన స్పందన ఎలా ఉంటుందంటే సుఖం వచ్చినప్పుడు నా అంత మనగాడు లేడు దుఃఖం వస్తే నా అంత అభాగ్యుడు లేడు అని యోయో రెస్పాన్స్ అంటారు బంతి ఆ బంతి ఎగిరితే పైకంట ఎగురుతుంది లేకపోతే నేలకి కూలపడుతుంది అటువంటి స్పందనతో మనుషులు జీవిస్తూ ఉంటారు కానీ ఓంకార ధ్యానం చేస్తున్నట్లయితే సమత్వము ఈక్వానిమిటీ సమత్వం సుఖం వచ్చింది ఉండేది కాదు పోతుంది దుఃఖం వచ్చింది కూడా ఉండేది కాదు పోతుంది మనము ఆ స్పందన సమంగా ఉండాలి తప్ప విషమంగా ఉండరాదు అనేటువంటి ఆ గీత సూత్రం ఏదైతే అది సహజంగా మన జీవితంలో అనుభవానికి రావటం ప్రారంభమవుతుంది ఓంకారానికి ఆ బలం ఉన్నది ఆ శక్తి ఉన్నది కాబట్టి మీరు మానసికంగా అటువంటి విరక్తమైన జీవితాన్ని గడపడానికి సంసిద్ధులైనప్పుడు ఓంకారాన్ని పట్టుకోవాలి మానసికంగా మీరు సంసిద్ధులు కాకుండా ఓం ఓం ఉంటే ఈ క్లాష్ ఉంటుంది ఓవైపేమో మనస్సు సంసారం అయిపోవాలంటూ ఉంటుంది ఇంకోవైపు ఏమో ఓం ఉంటారు ఇటువంటి ఈ ద్వైధీభావములో ఉండరాదు కాబట్టి విరక్తులే ఓంకారాన్ని ఆ విధంగా మనం అనుకున్న విధంగా మనం దాన్ని ధ్యానం చేయాలి ఇవాళ కూడా ఒకసారి ఓంకార ధ్యానం చేద్దాం క్లాసు యొక్క అంతిమ భాగంలో ఐదు పది నిమిషాలు ఓంకార ధ్యానం చేద్దాము తర్వాత శ్లోకం అందాము అనన్యేత సత వ్యో మాం స్మరతి నిత్యశ తులభ పార్థ నిత్యయుగిన చాలా గొప్ప శ్లోకమిది హే పా ఓ అర్జున అని సంబోధన దీనికి అవతారిక శంకరులు కించ ఇంకా ఏమంటే అని అవతారిక ఇంకా ఏమంటే అంటే ఓంకారం యొక్క మహిమల గురించి ఇలా చెప్పిన తర్వాత ఇంకా సాధకుల యొక్క స్థితిని చాలా ఉన్నతికి తీసుకువెళ్ళేటువంటి ఒక చక్కని శ్లోకాన్ని శ్రీకృష్ణుడు అంటున్నాడు హే పార్థ ఓ ఈ మాట చాలాసార్లు అనుకున్నాము పృథాయా సుత అంటే పృథా యొక్క కుమారుడా పృథా అంటే కుంతీదేవి ఆమె యొక్క కుమారుడు కనుక పార్థ సంబోధన అంటే కుంతీదేవి మహాభారతంలో మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మహాభారతంలో ఉన్నీ పాత్రలు ఇంకా ఏ పురాణంలో కానీ ఏ నాటకంలో కానీ ఉండవు మీరు అభిజ్ఞాన శాకుంతలం మహాకవి కాళిదాసు నాటకం తీసుకుని ఎన్ని పాత్రలు ఉన్నాయి లెక్క వేస్తే లెక్క కదా నాటకం నడిపించాలి డైరెక్టర్కి ఎంతమంది జనం కావాలో లెక్క కదా అలా లెక్క వేస్తే ఓ పాతికో ముప్పై వస్తుంది కానీ మహాభారతం పాత్ర లెక్క వేస్తే ఐదు వందలు చాలా పాత్రలు ఉంటాయి తర్వాత ఈ పాత్రలు కూడా చా ఒక పాత్రలాంటి పాత్ర ఇంకొకటి ఉండదు చాలా యునీక్ అత్యంత విలక్షణములైన పాత్రలు ఉంటాయి ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు అనుకోండి ఆర్చి అంటారు ఇంకా నమూనా అంటే భీష్ముడు లాంటి పాత్ర భీష్ముడు తప్ప ఇంకొకళ్ళేడు కుంతి వంటి పాత్ర కుంతి తప్ప మరొకళ్ళు ఉండేరు విలన్స్ కూడా అలాంటి వాళ్ళు లాంటి విలన్ వాడే తప్ప ఇంకొకళ్ళేడు సో ఆ రకంగా చాలా చిత్రంగా ఉంటుంది మహాభారతం ఎనీవే దాంట్లో కుంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే తీవ్రమైన వైరాగ్యం అది కుంతి యొక్క ప్రత్యేకత ఎన్ని కష్టాలు వచ్చినా నో నో డిఫీట్ పరాజయం అనే మాట లేదు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆవిడికి ఐదుగురు కొడుకులు చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్న సమయంలోనే వైధవ్యం వచ్చింది వైదంజ వచ్చిన టైంలో భర్ అడవిలో ఉంది అడవిలో భర్తకి సంస్కారాలన్నీ చేయించి చిన్న పిల్లలు వేయడం అక్కడ ఉండే ఋషుల సహాయంతో ఆ సంస్కారాలన్నీ చేయించి వీళ్ళకి ఉపనయనం కూడా కాల ఈ పిల్లలందరినీ పట్టుకుని నగరానికి వచ్చి వెతుక్కుంటూ హస్తినాపురానికి వచ్చి భీష్ముడి కాళ్ళు పట్టుకుని భీష్ముడి చేరదీసి ఆ ఆవిడ చాలా జీవితంలో ఎన్నో కష్టాలు పడింది అన్ని సందర్భాల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా గొప్ప వైరాగ్యపూర్ణమైన జీవితాన్ని గడిపిన పాత్రలలో ముందు ఎన్నదగిన పాత్ర కుంతి ఆవిడ కొడుకు నువ్వు అని సంబోధన హే పార్థ ఆ రోజుల్లో తల్లి పేరు మీద పేరు ఉండేది ఈ రోజుల్లో తండ్రి పేరు మీద పేరుంటుంది అంటే ప్యాట్రియార్కల్ సొసైటీ మ్యాట్రియార్కల్ సొసైటీ అని అంటారు ఇప్పుడు తమిళనాడు వెళ్ళారనుకోండి అందరి పేర్లకి తండ్రి పేరు ఉంటుంది వెనకాల అమ్మాయిల పేర్లకి తండ్రి పేరే ఉంటుంది అబ్బాయిల పేర్లకి తండ్రి పేరు పక్కన ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అక్కడ పితృస్వామ్య సమాజం కానీ మీరు రాముడు కృష్ణుడు వీళ్ళని చూస్తే యశోదానందన అంటారు దేవకీనందన యశోదానందన అంటారు కౌసల్యానందన అని దశరథనందన అని అందరూ తక్కువ అంటారు ఎప్పుడైనా మరీ ప్రాసయతి కుదరక అక్ష ఛందస్సు కుదరక అనాలి తప్ప అన్నీ చక్కగా కుదిరితే కౌసల్య అనంతరాన్ని అంటారు కౌశల్య సుప్రజారామన్నాడు దశరథ సుప్రజోరామ అనలేదు కాబట్టి అంటే తల్లి పేరు మీద అలాగే ఇక్కడ కూడా హే పార్థ తల్లి పేరు మీద పేర్లు ఉండేవి వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ హే పార్థ యహ ఎవడైతే సో తస్య అహం సులభ వానికి నేను సులభుడను చాలా తేలికగా నేను లభిస్తాను అక్కడ నేను అనే పదానికి రెండు అర్థాలు ఒకటి నేను అన్నవాడు భగవానుడు కనుక ఈశ్వరుడు అని ఒక అర్థం చాలా సరళమైన అర్థం దాంట్లో పెద్ద కష్టం ఏం లేదు అయితే రెండో అర్థం ఏంటంటే ప్రత్యేగాత్మ అన్నర్థం ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ప్రత్యగాత్మరూపంగానే తెలియబడతాడు ఈశ్వరుణ్ణి మీరు భేద దృష్టితోటి చూడడం అన్నది అది ఊరికే ఆరంభంలో ప్రాథమికంగా అలా అనుకున్నా భేద దృష్టితో చూడడం అన్నది ఏమీ లేదు ఈశ్వరుణ్ణి ప్రత్యేగాత్మ రూపంగానే మనం తెలుసుకుంటాం కాబట్టి అహం అంటే ప్రత్యగాత్మ ఆత్మజ్ఞానము వానికి చాలా సులభము ఆత్మజ్ఞానము అన్న ఈశ్వర సాక్షాత్కారము లేక ఈశ్వర దర్శనము అన్న ఒకటే ఆత్మజ్ఞానము అన్నది జ్ఞానయోగానికి చెందిన భాష ఈశ్వర దర్శనము అన్నది భక్తికి చెందిన భాష భాషలో మార్పే తప్ప తత్వంలో మార్పేయలేదు భక్తులు దేనిని ఈశ్వర దర్శనం అంటారు జ్ఞానులు దానినే ఆత్మజ్ఞానము అని అంటారు ఎందుకంటే ఈశ్వరుడు ఆత్మరూపంగా మాత్రమే తెలియబడతాడు కాబట్టి స్వతస్యాహం సులభ వానికి ఆత్మజ్ఞానము తేలికగా దొరుకు లభిస్తుంది లేదా వానికి ఈశ్వర దర్శనము చాలా సరళము తేలిక వానికి ఎవడు వాడు యహ ఎవడైతే మాం స్మరతి నన్ను స్మరించుచున్నాడు ఇప్పుడు జీవితంలో మనం ఓ పొరపాటు ఉంటాం ఏమిటంటే ఆ పొరపాటు మనం ఎల్లప్పుడూ సంసారాన్ని స్మరిస్తూ ఉంటాం ఇది మనకు వచ్చినటువంటి పెద్ద ప్రారంభం దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఎల్లప్పుడూ సంసారస్మరణలో ఉంటాం నిద్రలు వేస్తారనుకోండి నిద్రలు వేస్తూనే ఏదో కాలకృత్యాలు ఆ తర్వాత బ్రేక్ఫాస్టు కాఫీ న్యూస్ పేపరు టెలిఫోన్లు ఆ తర్వాత వంట ఏం చేస్తున్నావు కూరగాయలు తీసుకురావడం మార్కెట్కి వెళ్ళడం మళ్ళీ ఫోన్లలో మాట్లాడుతూ ఉండడం వాళ్ళు ఫోన్లు చేసిన దానికన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉండడం మనం మళ్ళీ అన్ని రెట్లు ఫోన్లు మనం చేస్తూ ఉండడము ఈ లోపల మధ్యాహ్నం మళ్ళీ భోజనాలు మళ్ళీ ఫోన్లు మళ్ళీ ఫోన్లు రిసీవింగ్ ఫోన్లు మాట్లాడటము ఈ లోపల సాయంకాలం సాయంకాలం ఇద్దరు ముగ్గురితో కలిసి వాహ్యాళి వాకింగు అప్పుడు కూడా మాటలు సంసారం ఈ లోపల రాత్రి సినిమాలు టీవీలు ఈ లోపల అరిసిపోయి పడుతున్న ఎదురుకోవడం మై గాడ్ మనస్సంతా కూడా సంసార వాసనలతోటి నిండిపోయి ఉంటుంది ఇది రిటైర్ అయిన వాడి పరిస్థితిది నేను రిటైర్ అయిన వాడి గురించి చెప్పాను ఇంకా ఉద్యోగంలో ఉన్నవాడి గురించి చెప్పనేలా వాడికి ఎనిమిది గంటలు ఉద్యోగం మీద మనస్సు పెట్టాలి ఉద్యోగం అంటే కూడా సంసారం సంబంధించే ఉంటుంది కదా దాని మీద మనస్సు పెట్టి మిగిలిన టైంలో ఈ సంసారం విషయాలన్నీ పెట్టుకోవాలి ఇంక దేవుణ్ణి గురించి ఎప్పుడు స్మరిస్తాడు అంచేతనే ఈశ్వరుణ్ణి స్మరించే సందర్భమే తగ్గిపోతూ ఉంటుంది సాంసారికుల యొక్క జీవితాలు అలా ఉంటాయి ఇప్పుడు దీంట్లో రహస్యం ఉండదు చాలామంది ఏమనుకుంటారంటే మరి సంసారాన్ని స్మరించకుండా సంసారం గడవడం ఎలాగా అని అనుకుంటారు అది పొరపాటు సంసారాన్ని స్మరించడం వల్ల సంసారం గడవదు పైగా సంసారాన్ని అదే అదే పనిగా స్మరిస్తుంటే సంసారం చెడుతుంది గడవదు అదే పనిగా సంసారాన్ని స్మరిస్తే అది చెడిపోతుంది ఇప్పుడు ఏదైనా చేతికం దెబ్బ తగిలింది అనుకోండి పుండు కోతి పుండు అంటారు సో పుండు వచ్చింది అనుకోండి మీరు అస్తమానం ఆ పుండునే స్మరిస్తూ దాన్నే దాన్నే ఇలా ఇలా అనుకుంటూ ఉంటే అది తగ్గదు అది మరింత జటిలమై కూర్చుంటుంది మీరు దాని దానికి ఏదో మలాము పట్టి ఏదో వేసేసి దాన్ని గురించి మరిచిపోతే దాన్ని విస్మరించి దాన్ని స్మరించడం మానేస్తే అది తగ్గిపోతుంది అలాగే సంసారంలో కూడా మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేసేసి దాని దారిని దాన్ని నులేస్తే అది సెటిల్ అవుతుంది కాలము సకల ప్రశ్నలకి సమాధానాన్ని కాలము చెప్తుంది కాలము అన్ని సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తున్నాయి మన మన మనం కూర్చుని వర్రీ అయితే ఏది పరిష్కారం కాదు మనం కూర్చుని బెంగ పెట్టేసుకుని దాని గురించే కబుర్లు చెప్పేసుకుంటూ దాని గురించే చర్చ చేసేసుకుంటూ కూర్చుంటే పరిష్కారం అయ్యేది ఏదీ చేయాల్సిన కర్తవ్యం ఒక స్థితి ఉన్నప్పుడు ఒక పరిస్థితి ఉన్నప్పుడు దాని సమయంలో మనం ఇవ్వాల్సిన స్పందన మన వైపు నుంచి చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అది తెలిసేసుకుని తెలుస్తూ అది తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని చేసి దాన్ని గురించి చింత చేయటం మానేసేయాలి ఆ విధంగా మనస్సు యొక్క శక్తి వ్యర్థమైపోతూ ఉంటుంది సో ఇది ఎలాగంటే క్రికెట్ మ్యాచ్ ఏదో ఉందనుకోండి సపోజ్ ఇండియాని ఎగుతుందో పాకిస్తాన్ ఎగుతుందో ఇండియాని ఎగుతుందో పాకిస్ అలాగ బెంగబెట్టి కూర్చుంటే ఏమవుతుంది సాయంకాలం అయితే అదే తెలుస్తుంది లేకపోతే కుర్రాన్ని హై స్కూల్లోనో కాలేజీలోనూ జరిపించే వీడు ఎంత పైకి వస్తాడో డిగ్రీ అవుతాడో వాడో ఆ తర్వాత ఉద్యోగం వస్తుందో అలా చేయదు వరీ ఏదో కూర్చుంటే వాడుపైకి వస్తాడా మీరు వర్రీ అవ్వడం మానేస్తే వాడిపైకి వచ్చేవాడు మానేస్తాడా కాబట్టి మనం సంసారాన్ని గురించి అతిగా సంకల్పించి మనస్సు పాడి చేసుకోవటమే తప్ప ఏమీ ఉపకారం ఉండదు దానివల్ల మనస్సు మరింత కలుషితమైపోతూ ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు సంసారముయడల మన కర్తవ్యం ఎంతవరకు అంతవరకు ఆ పని పూర్తి చేసేసుకుని ఏ మేరకు మనశ్శక్తిని సంసారం వైపు ప్రసరింపజేయాలో ఆ మేరకు ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసేసి అక్కడికి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి సెల్ ఫోన్ ఆపేసి మనం ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చోవాలి మాం స్మరాతి ఈశ్వరుణ్ణి స్మరించుట ఇది అభ్యాసం చేయాలి ఈశ్వరుణ్ణి స్మరించుట అనగానే నేను కొన్ని దృష్టాంతాలు చెప్తాను ఎలా స్మరి ప్రాక్టికల్ కదా మరి ఎలా స్మరించడం ఉదాహరణకి మీరు సంసార విషయాలన్నీ వస్తామాను పట్టించుకోవడం మానేసి అంటే అస్తమానం వాటి వెంట పటుకులు తీయడం మానేసి ఓన్నమ శివాయ ఓ నమ శివాయ అని ధ్యానం చేసుకోవచ్చు ధ్యానరూపంగా లేకపోతే ఇటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని కరెక్ట్గా చూస్ చేసుకునే ఆధ్యాత్మిక ప్రవచనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి ఏదో నడుస్తోంది అక్కడికి పోయి కూర్చునే ఒక స్తంభమో గోడో ఒకటి చూసుకుని దానికి చేరలబడి కొనుగోట్లు పడ్డం కాదు కరెక్ట్గా చూస్ చేసుకోవాలి యూ షుడ్ బి ఏ స్టూడెంట్ పుస్తకం పట్టుకోవాలి ఆధ్యాత్మిక ప్రవచనం అంటే పుస్తకం పట్టుకోవాలి క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా కాదు క్రికెట్ మ్యాచ్లో మీకు పార్టిసిపేషన్ ఏమి ఉండదు మీరు బ్యాట్ టూ బంతి పట్టుకోర్లా కానీ భగవద్గీత క్లాస్లో పుస్తకం పట్టుకోవాలి క్రికెట్ మ్యాచ్లో మీకు పార్టిసిపేషన్ ఏమి ఉండదు భగవద్గీత క్లాస్ కూడా అలాగే చూస్తారా యు యూ ట్రీట్ ఇట్ ద సేమ్ వే నేను క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాను లేకపోతే టెన్నిస్ మ్యాచ్ చూస్తా బ్యాట్ పట్టుకొని అలా కూర్చుంటాను వాడు కొడితే సంతోషం కొట్టకపోతే వాడు వాడి ప్రారంభం ఓహో అలాగా అనుకుంటాను సో అలాగే ఇప్పుడు పుస్తకము వ్యాఖ్యానం భాష్యం ఇవన్నీ నా కోసమా నేను ఇంటి దగ్గరే కూర్చొని చదువుకుంటాను కాబట్టి యూ హ్యావ్ టు పార్టిసిపేట్ పార్టిసిపేట్ అంటే ఇక్కడికి వచ్చి నాది నేను నాతో పాటు సమానంగా పాఠం చెప్పమని కాదు చెప్తే చెప్పొచ్చు కానీ అది కాదు పార్టిసిపేషన్ వాట్ ఈజ్ పార్టిసిపేషన్ యూ షుడ్ హ్యావ్ ది బుక్ అండ్ యూ షుడ్ రీడ్ ది వెర్స్ యూ షుడ్ అండర్స్టాండ్ ది వెర్స్ దట్ ఈస్ ది పార్టిసిపేషన్ మీరు పార్టిసిపేషన్ చేయకపోతే మీకు మీకు దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు మామూలుగా వాళ్ళు ఎవరో పూజ చేసుకుంటున్నారనుకోండి మీరు కూర్చునే వాళ్ళు చూస్తూ ఉంటారు మీరు చేయాలి పూజ వాళ్ళు పూజ చేస్తుంటే కూర్చొని వాళ్ళు చూస్తూ ఉంటాం అంతా ఇంత తర్వాత ప్రసాదం నోట్లో వేసుకుని లేచకపోతే పుణ్యం అంతా మీ జబులోకి వచ్చేస్తుంది వ్యాపారం అనుకుంటున్నారా ఏమి పూజ మీరు చేయాలి మీరు చేయాలనుకుంటే మీరు చేయండి కర్మ కర్మ చేయాలనుకుంటే చేయాలి అంతే వాడు కర్మ చేస్తే నేను చూస్తే నాకేమో వచ్చింది కాబట్టి అంటే సినిమా చూడడం కంటే బెటర్ అని మీరు సంతోషపడితే నాకేమీ అభ్యంతరం లేదు కానీ బట్ యు హెవ్ టు పార్టిసిపేట్ మీరు పార్టిసిపేట్ చేయండి అన్ని వ్యర్థమేనండి నేను ఉన్నమాట చెప్తున్నాను వాట్ ఎవర్ యూ డోంట్ పార్టిసిపేట్ ఇట్ ఈజ్ వేస్ట్ సపోజ్ మ్యూజిక్ ఉన్నది మ్యూజిక్లో పార్టిసిపేట్ ఇన్ ఇట్ హౌ ఆ మ్యూజిక్ను వింటారు విని దాంట్లో ఉండే భావాన్ని మనస్సుకు తెచ్చుకుంటారు బ్రోచేవారెవరురా నిన్ను వినా ఓ రామా అని ఉంటుంది మోహన్ రాగమో కళ్యాణ రాగమో రాగం పేరుతోటి ఏమైందండి ఆ నన్న తత్తత్త అలా ఉంటుంది దానివల్ల ఏమైంది అదంతా ఊరికే శ్రవణయోగ్యంగా అది వేరే ఆ సమాచారం వేరు హే రామా నీవు తప్ప నన్ను కాపాడేవాడు ఎవడూ లేడు అది ముఖ్యం రాగం కానీ సరిగమలు కానీ దాని చుట్టూ పరిభ్రమిస్తాయి ఆ సరిగములు పట్టుకుని దీన్ని వదిలిపెట్టేయకూడదు కాబట్టి మ్యూజిక్ని వినేప్పుడు కూడా యూ హ్ టు పార్టిసిపేట్ దైవానికి సంబంధించిన మ్యూజిక్ కనక్కర్లా ఒకప్పుడు శృంగార రసానికి సంబంధించిన మ్యూజిక్ ఉంటుంది మీ హృదయంలో ఆ శృంగార రసభావన కలగాలండి అప్పుడు దాన్ని ఎంజాయ్ చేసినట్టు అవుతుంది కానీ లేకపోతే ఊరికే ఉత్పత్తి శ్రవణం వల్ల ఉపయోగం లేదు యూ హెవ్ టు పార్టిసిపేట్ కాబట్టి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక శ్రవణము పార్టిసిపేటింగ్ శ్రవణం ఆ తర్వాత ఆధ్యాత్మిక గ్రంథములను మననము చేయుట ఇంటి దగ్గర చక్కని గ్రంథాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని అధ్యయనం చేయుట ఇదంతా కూడా వ్యోమాం స్మరతి అదంతా కూడా ఈశ్వరుణ్ణి స్మరించుట ఈశ్వరుణ్ణి స్మరించడం చాలా తేలికండి సంసారాన్ని స్మరించడము చాలా బరువు మీరు న్యూస్ పేపర్ తీసుకు చదివితే రెండు పత్రికలు ఉంటాయి ప్రధానమైనవి తెలుగు పత్రికలు ఈ పత్రికవాడు వాడిని తిరుగుతూ రాస్తాడు వాడు వీడిని తిరుగుతూ రాస్తాడు మీరు ఆ రెండు పత్రికలు కొనేసి ఆ రెండు చదివేశారనుకోండి వాడు యూ గెట్ అవుట్ ఆఫ్ ఎయిట్ నాది వీడు వాడిని ఎలా తిరుగుతున్నాడు వాడు వీడిని ఎలా తింటున్నాడు సో సంసారాన్ని స్మరిస్తూ కాలాన్ని వృథా చేయటం పరమేశ్వరుడు ఇచ్చిన ఆయుర్దాయాన్ని వృథా చేయటం చాలా తప్పు అలా చేయకూడదు మరి సంసారం గడవద్దా అంటే ఎంతవరకు గడవాలో అంత మేరకు దానికి కావలసిన శక్తిని దానికి ఇచ్చేసి మిగిలిన సమయంలో సమయాన్ని మిగిల్చుకుని మిగిలిన సమయంలో కాదు సమయాన్ని మిగుల్చుకుని సమయాన్ని సేవ్ చేసుకుని మనశ్శక్తిని కన్సర్వ్ చేసుకుని ఎనర్జీ మనశ్శక్తిని కన్జర్వ్ చేసి మనం ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ఆ స్మరించడంలో శ్రవణ మనన నిధిధ్యాసనములు మూడు స్మరణయే కాబట్టి ఈశ్వరుని యొక్క తత్వాన్ని చెప్పేటువంటి యోగ్యమైన గ్రంథాలని రోజు రెండు పేజీలో మూడు పేజీలో చదవడం తర్వాత ధ్యానం చేయటం ధ్యానం చేయడంలాగా ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాల ముందు వెళ్ళి రచ్చబండదు కూర్చుంటే మీకు లౌకిక విషయాలే వస్తాయి తప్ప ధ్యానం ఎక్కడ కుదురుకుతుంది కాబట్టి ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి ఏకాంతంగా ఉంటూ ఉండాలి సో ఉండి ఓ నమ శివాయ ధ్యానం చేయొచ్చు లేకపోతే కొంతసేపు ఓంకార ధ్యానం చేయచ్చు మనం అనుకున్నాము లేకపోతే శ్వాసను పరిశీలించుట మనస్సు నిశ్శబ్దంగా అయిపోవటం ఇది కూడా ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను అది చేయవచ్చు లేకపోతే ఏదైనా మనస్సులో కొంచెం కలతగా కానీ బెంగగా కానీ ఉన్నట్లయితే రామనామాన్ని ధ్యానం చేయటం రామ రామ రామ మనస్సులో ఆపణ చేయచ్చు సో ఈ విధంగా పలు రకాలుగా మనస్సుని ఇటుతిప్పి అటు తిప్పి ఈశ్వరుని మీదనే నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉండాలి వోమాం స్మరతి అలా ఎన్ని రోజులు చేయాలి నిత్యశహ ప్రతినిత్యము చేయాల్సి ఉంటుంది ప్రతినిత్యము హాలిడేస్ ఏమి ఉండవు వీకెండుల్లో సరే పాఠం ఏదో వీకెండ్లో పెట్టుకున్నాం కానీ శని అది వీకెండ్ పాఠం ఫోన్లే వీక్ డేస్లో బిజీగా ఉంటారని అలా పెట్టుకున్నాము కానీ మనం చేసేటువంటి ఈశ్వర స్మరణము వీకెండ్ దాకా వేచి ఉండి చేసి స్మరణ కాదు వీక్డేస్లో వీకెండ్ వీక్ డేస్ ఇవన్నీ ఉద్యోగం చేసి వాళ్ళకి మనకి నిరంతర స్మరణ నిత్యం స్మరణ చేయాలి నిత్యశహా మాం స్మరతి మీకు రహస్యం చెప్తా జగత్తు మిథ్యా ఉంటారు జగత్తు మిథ్యా అంటే అది అలా కనబడుతోంది తప్ప అది సత్యం కాదు అని కదా అది ఊరికే అలా అండమే కాదు అది అనుభవానికి రావాలి ఎలా అనుభవానికి వస్తుంది చూడండి మీరు ఎంత అధికంగా జగత్తుని స్మరిస్తారో అది అంత దృఢంగా సత్యంగా భాషిస్తుంది మీరు జగత్తుని చాలా తక్కువగా స్మరించి జగత్తుని స్మరించేటువంటి సమయాన్ని శక్తిని బాగా తగ్గించేసి అంటే ఒక రకంగా జగత్తుని ఇంచుమించు నిర్లక్ష్యం అంటే ఉపేక్ష ఉపేక్ష చేయటం నిర్లక్ష్యం అని కాదు ఉపేక్ష చేయటం అలా మీరు చేసినట్లయితే ఆ జగత్తు అది సత్యము భ్రమ నుంచి బయటపడిపోయి జగత్తు అది ఉరికే ప్రవాహ రూపంగా ఉంటుంది సినిమా లాగా ఉంటుంది తప్ప అదేమీ సత్యం కాదు అని మనకి తెలిసిపోతుంది సినిమాలు చూడడం లాంటిదే ఇప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలకు పరిగెత్తుకు వెళ్ళి సినిమాలు చూస్తు ఉండేవాళ్ళం హై స్కూల్లో హై స్కూల్లో లేదు కానీ కాలేజీలోనూ అక్కడ పరుగులెత్తి సినిమాలు చూసేవాళ్ళం చూసినప్పుడు మాకేమనిపించేది అంటే అదంతా సత్యం అనిపించేది ఆ దేవానందు ఆ షమ్మి సత్యం అనిపించేది హిందీ సినిమాలు సో అవన్నీ చాలా యథార్థం అనిపించేది ఆ తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు మానేసి చూడడం ఇంక ఇప్పుడు ఏమైనా చూస్తున్నాం సినిమాలు అయిపోయింది ఆ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకే కాదు మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఏమని అదంతా కూడా మీ దాంట్లో సారమే ఊరికే అలా తెర మీద ఆట తప్ప ఏమీ లేదని అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది ఇప్పుడు చూడటం మానేసాం కనుక చూడడం మానేయకుండా ఇంకెప్పటికీ చూసేస్తుంటే అదంతా సత్యం అనిపిస్తుంది కాబట్టి మీరు ఎంత అధికంగా జగత్తుని స్మరిస్తే అంత అధికంగా అది సత్యం అని భ్రమ కలుగుతుంది జగత్మిథ్యా అనే సత్యం అనుభవానికి రావటం అంత కష్టమవుతుంది జగత్తుని స్మరించటం మానేస్తే ఇంక ఇంకొకటే మిగిలింది స్మరిస్తే జగత్తుని స్మరించాలి లేకపోతే ఈశ్వరుణ్ణి స్మరించాలి మూడోది లేదు కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరిస్తుంటే అంటే జగత్తుని స్మరించటం మానేస్తే జగత్తు మిథ్యా సత్యము మీకు అనుభవానికి వస్తుంది అది ఆ అంటారు అంతర్దృష్టి మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రతి నిత్యము ఈశ్వరుణ్ణి స్మరించవలేను వ్యోమాం స్మరతి నిత్యశహ ప్రతి దినము అయితే ప్రతి దినము అంటే ఒక దినంలో ఎప్పుడు స్మరించాలి ఈశ్వరుణ్ణి ప్రతి దినము స్మరించాలన్నారు కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్న నిద్రలేవుగానే అరిచేతిలో ఇక్కడ ఇలా విష్ణువు శివుడు ఇలా ఇలా కళకద్దేశ్వరిని ఇంకా అక్కడతోటి దేవుడు ఆకరు మళ్ళీ మొన్నటి పొద్దున్న నిద్ర లేదా కదా దేవుడు వెయిట్లుండాల్సిందే నిత్యం చేస్తున్నాం కదా అలాగా అలా కుదరదు ఇలాంటి వేషాలు పనికిరావు సో ప్రతి దివూ స్మరించాలి సతతం స్మరతి రెండు విశేషణాలు ఉన్నాయి అక్కడ సతతం అంటే గొలుసుకట్టుల తత అంటే వ్యాపించి ఉండడం పొద్దున్నే స్మరించాలి మధ్యాహ్నం స్మరించాలి పొద్దున్నకి మధ్యాహ్నానికి మధ్యలో ఏం చేయాలి స్మరించాలి మధ్యాహ్నం సాయంకాలం స్మరించాలి మధ్యాహ్నానికి సాయంకాలానికి మధ్యలో ఏం చేయాలి స్మరించాలి భోజనానికి ముందు స్మరించాలి భోజనం అయిన తర్వాత స్మరించాలి నిద్రపోయి ముందు స్మరించాలి నిద్ర లేచిన వెంటనే స్మరించాలి సతతం స్మరతి సో అది సంభవమేనా అంటే సంభవమే మీరు సంసారాన్ని స్మరించ స్మరిస్తున్నారా లేదా ఇప్పుడు నేను చెప్పిన విధంగా సంసారాన్ని స్మరిస్తున్నారా లేదా ఏమిటి ఉపకారం సంసారాన్ని స్మరిస్తే బెంగ నిర్మాణం అవుతుంది వరి సంసారాన్ని స్మరిస్తుంటే వరి కలుగుతుంది నేను ఒక ఆయన్ని ఎరుగుతున్నాను ఆయన నా జీవితం బాగానే గడిచిపోయింది నా కొడుకులు కూతుళ్ళు కూడా బాగానే గడిచిపోయింది జీవితం కానీ మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరి జీవితం ఎలా గడుస్తుందో అని బెంగ పెట్టుకునేవాడు పాప ఆయన ఎలా ఎవడు మాత్రమే ఏం చెప్తాడు మనవాళ్ళు మనవరాళ్ళు జీవితం ఎలా గడుస్తుంది అంటే ఏం చెప్తాం అప్ అండ్ డౌన్ అన్నీ ఉంటాయి ఇప్పుడు సంఖ్య పెరిగిపోతుంది కదండి ఇప్పుడు తను అంటే అహం ఆవామ్ ఇద్దరం అహం ఆవామ్ వయం ఇంకా మూడు నాలుగు ఐదు అలాగా సరే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి అక్కడికి ఆరు అయింది అక్కడికి ఈ అంటే ఏమిటి పెద్దవాళ్ళని వదిలిపెట్టేసి కేవలం న్యూక్లియర్ ఫ్యామిలీ కింద తీసుకున్నా ఆరు అక్కడికి ఈ నలుగురికే వివాహాలు అనుకోండి పది అయింది ఆరల్లా పది అయింది వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండేసి ముగ్గురు వేసి నలుగురు వేసి పిల్లలున్న యాభై అయింది ఇప్పుడు ఈ యాభై మందిలో ఎవరికి దుఃఖం రాకూడదు ఎవరికి రోగం రాకూడదు ఎవరికి నష్టం కలగకూడదు అందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద అంతే ఎక్కడ కూర్తుంది అది వాళ్ళందరి జాతకాలు ఎదురుకుండా వేసుకుని వీడిది బాగుంది కాబట్టి సుఖం వాటిది బాగోలేదు కాబట్టి దుఃఖం ఇది ఏమన్నా ఇది మ్యాడ్నెస్ పీపుల్ ఆర్ నస్ సో సంసారాన్ని అలా స్మరిస్తూ కూర్చుంటే అది దుఃఖం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అలా బెంగ పెరిగిపోతుంది ఇంకొక ఆయన బెంగ పెట్టుకున్నారు ఏమైనా తెలుసిన ఈ గ్లోబల్ వార్మింగ్ వచ్చి టెంపరేచర్లు పెరిగిపోతున్నా ఏమైపోతుంది ఆయన నన్ను మొన్న అడిగారు ఏమండే ఈ ఏడాది వేసవ కాలం ఎలా ఉంటుందని అడిగారు నేను చెప్పాను ఈ ఏడాది వేసవికాలం లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది బీ ప్రిపేర్డ్ అని చెప్పాను అప్పుడే మీకు అర్థమైపోయిందా లేదా వేసవికాలం మహిమ ఇంకా జనవరిలో ఉన్నాం మనం యు సీతి టెంపరేచర్ ఆల్రెడీ ఇట్ ఈస్ హాట్ చాలా హాట్గా ఉంది మధ్యాహ్నం ఇప్పుడు జనవరిలో ఉన్నాం మనం యూ క్యాన్ ఇమాజిన్ ఏప్రిల్ మే వచ్చేపటికి కాబట్టి బీ ప్రిపేర్డ్ దాని గురించి వర్రీ అయ్యేది లేదు నడుస్తూ ఉంటుంది అంచేతనే ఇప్పుడు సపోజ్ ఏప్రిల్ ఏప్రిల్ ఏప్రిల్ మే ఏప్రిల్ మే ఏప్రిల్ మే అని రోజుకు సార్లు అనుకుంటే వది పెరిగిపోతుంది మీరు మర్చిపోదాం అనుకున్నా మరిచిపోలేరు అలా ఉండకూడదు సంసారాన్ని స్మరించకూడదు ఈశ్వరుణ్ణే స్మరించాలి సతతం అన్ని వేళలా ఈశ్వరుణ్ణే స్మరించాలి మంచిది ఇంకొక విశేషణ ఉంది అనన్యచేతా స్మరతి చేత అంటే మనస్సు అనుకోండి మనస్సు అని అర్థం పెట్టుకోండి ప్రస్తుతానికి ఇంకో అర్థం తర్వాత చెప్తాను మనస్సు మనస్సుతోటి కదా స్మరిస్తారు ఉన్నమా శివాయ లేకపోతే రామ రెండూ ఒకటే నండవా వేరు వేరే అనుకున్నారు రెండూ ఒకటే ఏమి తేడా ఏమీ లేదు సో స్మరిస్తున్నప్పుడు ఆ మనస్సులో మరొకటి ఉండకూడదు అనన్య చేతా స్మరతి మనస్సులో మరొకటి ఉండకూడదు మరొకటి ఉండకూడదంటే అర్థం ఏమిటి మనస్సులో ఏముంటాయి సాధారణంగా మనం దేవుణ్ణి స్మరించేప్పుడు మనస్సులో ఏముంటాయి ఏ మీకు తెలుసు ఏముంటాయి ఏముంటాయి కామనలు ఉంటాయి దేవుణ్ణి స్మరించేపుడు మనస్సులో ఏముంటాయి కామనలు ఉంటాయి అంతేకాదు మన మనకి దేవునికి ఉండే రిలేషన్షిప్పుని కామనలు నిర్ధారిస్తాయి మనం లక్ష్మీదేవిని ఎప్పుడు దండం పెడతాం డబ్బు కావాల్సి వచ్చినప్పుడు తర్వాత విఘ్నేశ్వరుడికి ఎప్పుడు దండం పెడతాం పనిలో విఘ్నం కలగకుండా ఉండడానికి వాస్తు పురుషుడిని ఎప్పుడు దండం పెడతాం ఇల్లు కట్టే వాస్తు సందర్భంలో అవునండి సో వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు దండం పెడతాం ఏవో కొన్ని కోరికలు తీరే టైంలో హనుమంతుడికి ఎప్పుడు దండం పెడతాం కొత్త కారు కొనుక్కున్నప్పుడు ఏమండే సో ఈ రకంగా వానలు పడకపోతే ఎవరికి దండం పెడతాం వానదేవుడికి దండం పెడతాం వానలు ఎక్కువగా పడుతుంటే ఎవరికి దండం పెడతాం ఇంకో దేవుడికి దండం పెడతాం మనకి దేవుడికి ఉండే ఆ సంబంధాన్ని మన కామనాలను నిర్ధారిస్తూ ఉంటాయి తప్పు లేదు కానీ అది ప్రాథమికమైన మతం మాటకే చాలా ప్రాథమికమైనది అది ఎంత ప్రాథమికము అంటే హోంవర్క్ చేయరా అంటే వాడు నాకు జాకెలెట్ పెట్టు అంటాడు నువ్వు హోంవర్క్ చేస్తే కానీ జాక్లెట్ పెట్టాను అని అమ్మగారు అంటారు అప్పుడు వీడు వెళ్ళి హోంవర్క్ పూర్తి చేసి ఆ పుస్తకం అలా పక్కన పెట్టి ఈ జాక్యులెట్ అని డిమాండ్ చేసి తీసుకుంటాడు తల్లి అంగీకరిస్తుంది ఇస్తుంది జాక్యులెట్ వాళ్ళు తీసుకోరాలి సో ఎందుకని హోంవర్క్ చేశాడు కాబట్టి అది ప్రాథమికం వీడు హై స్కూల్కి వచ్చాక నాకు చాక్లెట్ పెడితేనే హోంవర్క్ చేస్తానని తల్లితో చెప్పాడు అనుకోండి అప్పుడు తల్లి ఏముంటుంది పొరావతులకి ఇంకా చాక్లెట్ ఏంటి నీ నీ ఇష్టం హోంవర్క్ చేసుకుంటావో అమ్మనుకుంటావో నీకు ఇష్టం ఎందుకంటే ఆ స్థాయి దాటిపోయింది వీడు యూనివర్సిటీలో చదువుతో నాకు చాక్లెట్ ఇస్తేనే అలా నాకు డబ్బు ఇస్తేనే నేను పరీక్ష బారేస్తాను అన్నాడనుకోండి తల్లిదండ్రులు ఏమంటారు ఏదో ఏడమంటారు కాబట్టి ప్రాథమికమైన స్థాయిలో హృదయంలో కామనులు పెట్టుకుని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం మీరు ఇక్కడ పరమాంగతి మోక్ష మార్గాన్ని గురించి ఆలోచించే సందర్భంలో హృదయములో ఎట్టి కామనలు ఉండరాదు అనన్యచేత ఇప్పుడు ఉదాహరణకి మీరు శివుణ్ణి ప్రార్థిస్తున్నారనుకోండి నమ శివాయ ఈ శివుడు నాకు సంపాదన ఇవ్వ ఇవ్వలేను అందుకోసం శివుడికి నమస్కారము అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రార్థనలో మూడు ఉన్నాయి ఏటో తెలుసిన శివుడు ఉన్నాడు సంపదలు ఉన్నాయి ఈగో కూడా ఉంటుంది ఎందుకంటే సంపదలను కోరేది అహంకారం ఈగో మూడు ఉంటాయి ఆ ప్రార్థనలో మూడు వచ్చాయి ఈ అహంకారము ఈ వ్యక్తి ఈ వ్యక్తిత్వాన్ని బలంగా పెట్టుకుని ఎందుకంటే కామనలు ఉన్నంత వరకు వ్యక్తిత్వం చాలా బలంగా నిలిచి ఉంటుంది కాబట్టి ఆ బలమైన వ్యక్తిత్వాన్ని పెట్టుకుని అహంకారాన్ని పెట్టుకుని ఆ అహంకారము అనుకుండే కామనలను పెట్టుకుని ఈ కామనలు తేరడం కోసం శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు అదే మూడు ఉన్నాయి దాన్ని స్ప్లిట్ చూడండి ధ్యానము ముక్కలై కూర్చుంది మూడు ముక్కలు ధ్యానం సపోజ్ మీరు అనన్యచేత ఏ కామనలు లేవు శివుణ్ణి ధ్యానం చేస్తున్నారు కామనలన్నీ జార అహంకారం కూడా జారిపోతుంది మీరు జారబడమని ఒకలా ఎందుకంటే కామనలే అహంకారాన్ని నిర్మాణం చేస్తాయి అహంకారం అనేది ఆ కామనలకు కేంద్రమే అహంకారం కోరిక అనేది ఇట్ ఆల్వేస్ బిలాంగ్స్ ఒక సెంటర్ ఉంటే కానీ కోరిక ఉండదు ఆ సెంటర్ పేరే అహంకారం కోరిక లేకపోతే సెంటర్ కూడా ఉండదు కనుక కోరికని మీరు నిష్కామంగా మీరు భక్తి చేసినప్పుడు అహంకారం కూడా ఉండదు అప్పుడు శివుడు ఒక్కడే ఉంటాడు ఇంకా రెండోది ఉండదు ఆ ధ్యానంలో దాన్ని అనన్యచేత అని అంటారు ఇది ఒక అర్థం ఇక కొంతమంది ఏమన్నర్థం చెప్తారంటే కృష్ణుడు తప్ప ఇంకా శివుడు కానీ మరోహుడు కానీ వద్దు అని చెప్తారు అది చాలా తప్పు ఆ అర్థం అలా చెప్పకూడదు అనవసరంగా ప్రస్తావించాను అదే ఆ అర్థం చాలా యోగ్యమైన అర్థం కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను అనన్యచేత ఏ రకమైన కామనలు లేని విధంగా మనస్సును పెట్టుకుని ఆహా మనం ఈశ్వరుణ్ణి స్మరించాలి అసలు మనస్సు పనిచేసే తీరు ఎలా ఉందో చూడండి ఒక సూత్రం ఒకటి ఉంది పతంజలి మహర్షి యొక్క సూత్రం శాంతోదిత్య ప్రత్యయ అని ప్రత్యయము అంటే సంకల్పం థాట్ ఒక థాట్కి ప్రత్యయము అని పేరు థాట్ పుట్టింది ఉదయము పుట్టిన థాట్ గిట్టింది పోతుంది కదా ఆ థాట్ పోతుంది మరో థాట్ వస్తుంది కాబట్టి శాంతము అంటే థాట్ విలీనమైపోతే దాన్ని శాంతము అని అంటారు ఇది ఎలాగో చెప్తున్నా చూడండి ఇప్పుడు ఒక ఆయన కూర్చున్నాడు కూర్చుని కొడుకు గురించి సంకల్పించాడు కొడుకు గురించి ఆలోచించుకుంటున్నాడు కొడుకు గురించి ఆలోచించుకుంటుంటే భార్య గురించి ఆలోచన ఉండదు కూతురు గురించి ఆలోచన ఉండదు కొడుకు గురించి ఆలోచన ఉంటుంది ఆ కొడుకు సంకల్పం పోయి ఇప్పుడు భార్య గురించి ఆలోచిస్తున్నాడు భార్య గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఇంకా కొడుకు సంకల్పం ఉండదు ఏమంటే భార్య సంకల్పం పోయి కూతురు గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఇప్పుడు భార్య సంకల్పము ఉండదు కొడుకు సంకల్పము ఉండదు కూతురు సంకల్పమే ఉంటుంది అంటే ఎలాగనమాట ఒక సంకల్పం శాంతమై మరో సంకల్పం పుట్టేప్పుడు శాంతమైన సంకల్పం వేరు ఉదితమైన సంకల్పం వేరు ఇలా ఇలా సాగుతూ ఉంటుంది మన యొక్క మన ప్రవాహం పొద్దున్న మొదలు పెడితే ఒక సంకల్పం పైకి వస్తుంది కొంతసేపు దాని గురించి సంకల్పిస్తాం ఆలోచిస్తాం అది శాంతమవుతుంది ఇంకో సంకల్పం వస్తుంది ఆ ఇంకో సంకల్పం మొదటొచ్చిన సంకల్పం కంటే భిన్నంగా ఉంటుంది అంటే శాంతమైన సంకల్పం వేరు ఉదితమైన సంకల్పం వేరు ఉదిత అంటే పైకి రావడం ఈ పైకొచ్చింది మళ్ళీ శాంతం అవుతుంది మళ్ళీ సంకల్పం పుడుతుంది ఆ మళ్ళీ పుట్టిన సంకల్పం అంతకుముందు పుట్టిన వచ్చిన సంకల్పం కంటే భిన్నమైనది కాబట్టి శాంతము కొత్తది ఉదితము అది శాంతము మరొకటి ఉదితము అది శాంతము ఇంకోటి ఉదితము ఈ రకంగా రోజంతా ఇలాగ నడుస్తుంది ఏమండి ఇప్పుడు ధ్యానము లేక స్మరించుట అంటే ఏమిటి శాంతోదిత తుల్య ప్రత్యయ ఏ సంకల్పము శాంతమైనదో అదే ఉదయించాలి ఓ నమ శివాయ అది శివ సంకల్పము శాంతమైనది మళ్ళీ ఓన్నమ శివాయ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏది శాంతమో అదే ఉదితము శాంతమైనది మళ్ళీ ఓన్నమ శివాయ అది ఉదితము అది శాంతమైనది మళ్ళీ ఓన్నమ శివాయ విని శివసంకల్పము అని ఉంటారు వినుంటారు మీరు శివసంకల్పము అంటే కాబట్టి శాంతోదితం తుల్య ప్రత్యయం ఏ ప్రత్యయము శాంతమైనదో అదే ప్రత్యయము తిరిగి ఉదయిస్తుంది ఇది స్మరించుట అంటే అలా చూసుకోవాలి దీంట్లో ఏదో పెద్ద మిస్టరీ ఏమీ లేదు రహస్యాలు సీక్రెట్లు ఏమీ లేవు చాలా సింపుల్ మీ మనస్సుని మీరు వాచ్ చేసుకుంటూ మీ మనస్సు యొక్క ప్రవాహాన్ని పరిశీలన చేస్తూ ఉండాలి పరిశీలన చేయడం ద్వారా దానిపై మీకు ఒక కమాండ్ దొరుకుతుంది కమాండ్ వస్తుందో మానుందో ముందు మీరు పరిశీలించడం అభ్యాసం చేయాలి శాంతమైన ప్రత్యయమే ఉదితమయ్యేట్లా చూసుకుంటూ ఉండాలి ఓ నమ శివాయనమ శివాయ ఉన్నమశివాయ లోపల శివయ్య గుర్తుకొచ్చాడు శివయ్యను ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన అప్పు తీసుకున్నాడు ఇంకా ఇవ్వలేదు ఆయన గుర్తుకొచ్చాడు అంటే ఇప్పుడు ఏమైంది శాంతమైన ప్రత్యయం వేరే ఉదితమైన ప్రత్యయం ఇంకొకటి వచ్చేసింది అప్పుడేం చేయాలి ఆ ప్రత్యయాన్ని విదిలిపెట్టేయాలి విధులుపెట్టేసి మళ్ళీ ఉన్నమ శివాయలోకి రావాలి ఆ రకంగా ధ్యానం చేయాలి అలా గంటల దరబడి చేయలేకపోవచ్చు శ్రవణం చేయాలి రోజంతా శ్రవణం చేయడానికి కుదరదు మననం చేయాలి అలా జీవించాలి స్వాధ్యాయాత్ యోగమాసీత యోగాత్ స్వాధ్యాయమానేత్ స్వాధ్యాయ యోగయుక్తాత్మ పదం ఉపైతి సంథింగ్ ఈస్ దే యాజ్ఞవల్క్య స్మృతి స్వాధ్యాయం చే స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే శ్రవణం మననం స్వాధ్యాయము అంటారు దాని నుంచి యోగము అంటే నిధిధ్యాసనము అంటే ధ్యానం చేయి కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ స్వాధ్యాయం చేయి మళ్ళీ స్వాధ్యాయం నుంచి ధ్యానానికి వెళ్ళు ఈ లోపల ఏదో సంసారానికి సంబంధించిన చిన్న చిన్న పనులు అవి పూర్తి చేసుకుని మళ్ళీ స్వాధ్యాయంలోకి రా అలా ఉండాలి స్వాధ్యాయము ధ్యానము ఆ రెండింటితోటి మనం రోజుని నింపుకోవాలి సో శాంతోదిత్య ప్రత్యయం దీని మీదే దీన్ని మనస్సులో పెట్టుకునే జయదేవ కవి ఒక కీర్తన రచించాడు అంగనా మంగనా మంతరే మాధవం అంగన అంటే గోపిక పక్కన గోపిక ఈ మధ్యలో ఎవడున్నాడు మాధవుడు ఓకే మళ్ళీ గోపిక ఆ గోపికకి ఇంకో గోపిక మధ్యలో ఎవడున్నాడు మాధవుడు గోపిక అంటే మతి బుద్ధి స్త్రీలింగం కదా సంకల్పం అది గోపిక ఒక సంకల్పానికి ఇంకో సంకల్పానికి మధ్యలో నిశ్శబ్దం ఉన్నదే అది చైతన్యం శుద్ధ చైతన్యం అది శ్రీకృష్ణుడు ఓకే ఇప్పుడు గోపిక ఒక సంకల్పం అది పక్కనే గోపిక అయిపోయింది పక్కనే మాధవుడు మళ్ళీ గోపిక మళ్ళీ మాధవుడు ఆ విధంగా ఎప్పుడూ గోపికే ఉంటుంది మాధవం మాధవం చాంతరే గోపిక కాబట్టి సంకల్పము శివ శివ మధ్యలో శుద్ధ చైతన్యం మళ్ళీ శివ శివ మధ్యలో శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం మాధవుడు శివ సంకల్పము గోపిక ఎందుకంటే వృత్తి మనోవృత్తి గోపిక అమనీ భావము అంటే మనస్సు విలీనమైన ఆ శుద్ధ చైతన్యము మాధవుడు శివుడు శ్రీకృష్ణుడు అది అది కీర్తన అంతేగాని నిజంగానే వీళ్ళందరూ కలిసి డ్యాన్స్లో అవి చేశారని కాదు చేస్తే దాని అంత సింబాలిక్గా చూసుకోవాలి అంత సింబాలిక్గా చూసుకోవాలి లేకపోతే డ్యాన్సే మిగులుతుంది ఇంకేం ఉండదు ఏం కల్చరల్ ప్రోగ్రాం కాదు కదండీ వేదాంతం కదా ఇది కల్చరల్ ప్రోగ్రామా వేదాంతం కదా ఇదే సంక్రాంతి పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమం కాదుక ఆ పరిస్థితి వేరు వేదాంత గురించి మాట్లాడుతున్న ఇక్కడ ఇదే పరిస్థితి కనుక ఆ విధంగా శాంతోదిత్య ప్రత్యయ ఆ విధంగా స్మరిస్తూ ఉండాలి సో అనన్య చేతాహ రెండవది లేని స్మరణ ఇంకొక అర్థం అది ఒక అర్థం చెప్పాను ఇంతవరకు కామనల్ లేని చేతాహ చిత్తము రెండవది ఏమిటంటే నేను ఈశ్వరుణ్ణి స్మరిస్తున్నాను ఓం నమ శివాయ మీరు అలా స్మరిస్తూ ఉంటే ఆ నేను ఉండదు ఇంకా ఆ నేను విలీనమైపోయి కేవలము ఈశ్వరుడే మిగిలి ఉంటాడు అంటే ద్వైతము లేని ధ్యానము ద్వైతం ఉండకూడదు ద్వైతము చాలా తప్పు మరి ఇంకంతకంటే నేను చెప్పంటాను చాలా తప్పు ద్వైతమే సత్యం అని చెప్పి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకి తెలియదు మూర్ఖత్వంలాగే ఉంటుంది తెలియదు సో మీరు వేషాన్ని చూసి ఆశ్చర్యం కంగారు పడకూడదు ఇప్పుడు మూర్ఖుడు ఉన్నాడు వాడికి బ్రహ్మాండమైన వేషం వేశారనుకోండి ఎలా కనపడతాడు పండితుడిలా కనపడతాడు దాన్ని బట్టి మీరు అబో బాగున్నాడే పండితుడే వెనకాల పడితే వాడు మూర్ఖుడవ్వడమే కాదు మనం మూర్ఖులం అవుతాం అంతే కదా మూర్ఖుడు వెనకాల పడ్డవాడు ఏమవుతాడు అంతే కాబట్టి ద్వైతము చాలా తప్పు మనము ఆ ఈశ్వరుణ్ణి స్మరించేపుడు నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని విలీనం చేసేయాలి ఇక్కడ నేనున్నాను ఇక్కడ దేవుడు ఉన్నాడు నాకు దేవుడు ఎదురుగా ఉన్నాడు దేవుడికి నేను ఎదురుగా ఉన్నాను ఇదే కుస్తీ పోటీలాగా పెట్టకూడదు విలీనం చేసేయాలి శరణాగతి అంటే అదే శరణాగతి నేను నిన్ను శరణ వేడుతున్నాను కానీ నేను నేను కానీ నిలిచి ఉంటాను అంటే అది శరణ ఏమవుతుంది సమర్పణ అంటే డబ్బులు సమర్పించడం కాదు అహమ్ముని సమర్పించేయాలి డబ్బులు సమర్పిస్తే మమాని సమర్పించినట్టయింది సగమే సమర్పణ అహంని సమర్పించాలి ఏన త్యజసి త్యజ అహంని సమర్పించేసి శివుడు తప్పింకెళ్ళు ఆ విధంగా అది అనన్యచేత అంటే ద్వైతము ఫ్రాగ్మెంటేషన్ ద్వైతము అంటే ఫ్రాగ్మెంటేషన్ అని అర్థం రెండు ముక్కలు సత్యాన్ని రెండు ముక్కలు చేస్తే అది ద్వైతం ఉంటుంది ఈ మొక్కలు అనేది ప్రసక్తి లేకుండగా కేవలము శివుడు మాత్రమే నిలిచి ఉంటాడు దాన్ని అభ్యాసం చేయాలి సాధారణంగా సాధకులకి అహం గట్టిగా ఉంటుంది అహంతో వస్తారు సాధనలోకి అహంలోకి వచ్చి ఆ అహం బలపడి సాధన అది వేస్ట్ అది మిస్లీడింగ్ అలా ఉండకూడదు సాధన సాధన ఎలా ఉండాలంటే అహముని శిథిలం చేసి ఇట్లా ఉండాలి క్రమక్రమంగా కామనలు వద్దు అని శ్రీకృష్ణుడు చెప్తాడు ఎందుకని కామనలు అహమ్ముని బలం చేస్తాయి దేవుడి దగ్గర కూడా అహమ్మే బలంగా ఉంటుంది కామనలలో దేవుడి దగ్గర కూడా అహమే బలం కామనలో ఇప్పుడు నేను మీకు సంకల్పం చెప్తాను దాంట్లో అహం బలం ఎక్కువగా ఉందా దేవుడి బలం ఎక్కువగా ఉందా చెప్పండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రస్య ఉద్యోగ ప్రాప్త్యర్థం పత్రికాయా జమాతృప్రాప్త్యర్థం శివ పూజాంకరిష్యే అని ఉందనుకోండి అర్థమైందండి దీంట్లో అహంబలం ఎక్కువ ఉందా శివుడు బలం ఎక్కువ ఉందా అహంబలమే ఎక్కువ ఉంది పాపం మూలపడు ఉన్నాడు ఇంకా వీడు పూజ చేయడం తర్వాత ఈ లిస్టులో చెప్పిన కోరికలన్నీ తీర్చాలి ఆయన ఆయన ఉంటాడు ఓరు వీడితోస్తుంది ఇంకా పుష్పమైనా సమర్పించకుండా ఇంత పొడుగులిస్టున ఎదురుకుండా పెట్టాడు ఇప్పుడు ఇవన్నీ కోరికలు వీడికి ఇచ్చేయాల అని ఆయన కంగారు ఉంటాడు వీడి ఇంకా సంకల్పం ఇంకా పొడుగు ఇంకా అండవు శివ పూజ కర్షి ఇంకా చాలా పొడుగుంది ఇంకా